ం శ్రీగురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిపరాణానామాయి నమాగవత్దశంకరం లోకశంకరం ఓ సహనా సహంకర తేజ్రీనాపీతమస్తు హై శా శాంతి శాంతి సోహం భగవతే సహస్రం దా ఊర్ధ్వం విమోక్షాయ బ్రూహీతి స్వయం జ్యోతిరాత్మా అస్తి స్వప్నర్శన ప్రదర్శత స్వప్న అనే అనుభవం స్వప్నము అనే అనుభవాన్ని బట్టి ఆత్మ కలదు అది స్వయం ప్రకాశము అనే విషయాన్ని నిర్ధారించడం అయినది అతిక్రాంతి మృత్యో రూపాన్ని చి ఈ ఆత్మ మృత్యువు యొక్క రూపములు దేహము ఇంద్రియములు మనస్సు వీటిని అతిక్రమిస్తూ ఉంటుంది వీటిలో ఒకటిగా ఉండదు అనే విషయాన్ని కూడా ఏడవ మంత్రంలో మనం స్పష్టంగా చూసి ఉన్నాం స్థిరమైన సంచలనం ఇహలో ఇహలోక పరలోకాన్ని ఇహలోక పరలోకాలు వ్యతిరిక యహలోకం అంటే జాగ్రత్త వస్తాయి పరలోకం అంటే స్వప్నం లేదా యహలోకం అంటే భూలోకంలో మన జీవితం పరలోకం అంటే స్వర్గాదిలోక ఈ వీటన్నిటినీ ఆత్మయే ఉపాధిని బట్టి సంచరిస్తూ ఉంటుంది దేహోపాధిని ఇహలోకం స్వప్న ఉపాధిని బట్టి పరలోకము ఆ కానీ ఈ ఉపాసన ద్వారా సంచరిస్తూ ఉన్నప్పటికీ గృహలోక పరలోకముల కంటే వ్యతిరిక్తంగా ఉంటుంది ఇప్పుడు ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉండి ఫ్యాన్ తిప్పుతూ ఉన్నప్పటికీ ఎలక్ట్రిసిటీ ఉండబట్టి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కానీ ఫ్యాన్ యొక్క స్వరూప స్వభావాల కంటే ఎలక్ట్రిసిటీ వ్యతిరిక్తంగా అది గమనించాలి ఫ్యాన్ని గమనించాలి సో ఆ వ్యతిరిక్తత్వమును తెలియడమే అసలు రహస్యం అదే వివేకము అంటారు దేహంలో ఉంటుంది కానీ దేహం కంటే వ్యతిరిక్తము మనస్సును ప్రకాశింపజేస్తూ ఉంటుంది కానీ మనస్సు కంటే వ్యతిరిక్తము అని ఎప్పుడైతే మీరు దర్శిస్తారో ఆ క్షణంలోనే మీకు సంసారం అయిపోతుంది ఇంకా సంసారం ఉండదు కాబట్టి ఆ వ్యతిరిక్తత్వాన్ని తొమ్మిదవ మంత్రంలో పరగా విస్తారంగా చూపించారు तरप्नुला अदेवधा जाग्रवप्न देहमु उठाई जाग्रदेह वेरे स्वप्न देहम वेरे कुलाये देहम जाग्रदेह प्रकटम हो आत्मचत जाग्रदेह कटे व्यति స్వప్నదేహంలో ప్రకటమవుతూ ఉన్న స్వప్నదేహం కంటే కూడా వ్యతిరిస్తాను చేతనే ఇది ఫేమస్ దృష్టాంతం మీ సంవత్సరాలు విన్నారు వెనక మహారాజు అష్టావతిలోనే అడుగుతారు నేను నిన్న రాత్రి కలగన్నాను కలలో బిచ్చగాడను ముష్ెత్తుకున్నాను కలలో తెల్లవారు లేచిన తర్వాత నేను మహా చక్రవర్తిని ఇప్పుడు నా నేను బిచ్చగాడినా చక్రవర్తినా అని అడుగుతాడు అది ఇప్పుడు మహర్షి ఏమని చెప్తారంటే నువ్వు కాదు అది కాదు కాబట్టి జాగ్రత్త దేహమునకు చెందిన మహారాజత్వము నీ ఎందు లేదు స్వప్న దేహమునకు చెందిన భిక్షుకత్వము కూడా నీ ఎందుకు లేదు నువ్వు ఈ రెండింటికి వ్యతిరిక్తమైన వాడని ఇప్పుడు అంటే తన స్వరూపం గురించి తనకి అవగాహన ఉండాలి మన గురించి కనుక తెలుస్తూ ఉండాలి ఇప్పుడు దేహము తెలుస్తూ ఉంటుంది కానీ దేహముతో సెల్ఫ్ని ఐడెంటిఫై చేయకూడదు మైండ్ తెలుస్తూ ఉంటుంది మైండ్తో సెల్ఫ్ను ఐడెంటిఫై చేయకూడదు మీరు ఆ రెండు పొరపాట్లు వాట్ రిమైన్స్ ఈజ్ యు ఆర్ ఆఫ్ యువర్ స్టైల్ కానీ సెల్ఫ్ అవేర్నెస్ బీ అవేర్ ఆఫ్ యువర్ స్టైల్ మిమ్మల్ని తెలుసుకుంటూ ఉండండి కాదు దేవుడిని దేవుణ్ణి ఏం తెలుసుకుంటారు నిన్న దెబ్బలాట చూశాడు కదా దేవుని గురించి ఏం తెలుసుకుంటారు నిన్న ఆ దెబ్బలాట్లో చాలా బుద్ధులు ఉంటుంది నాకు ఎవరు కనబడినాడంటే తెలివైన వాడు ఎవడు కనబడ్డాడంటే అతను ఏం చేశాడంటే వీళ్ళిద్దరికీ సేఫ్ డిస్టెన్స్ లో టేబుల్ అడ్డంగా పెట్ట కూర్చున్నాడు వీళ్ళిద్దరినీ కుర్చీలు వచ్చి పక్క పక్కన నేను ఎందుకు సంతోషించానంటే వాళ్ళు కొట్టుకోలేదు ఒకరిని ఒకళ్ళు అందుకు సంతోషించారు ఎందుకంటే వీరి ముఖంలో ఆయన ఒకరి ముఖంలో మరొకరు చేతులు పెట్టేసి ఇలాగ పుష్ చేసుకుంటూ ఉంటున్నారు మాటలతో చాలా పరుషంగా మాట్లాడుకుంటున్నారు మీరు మీరు అనేది పోయి నువ్వు వచ్చేసింది ఏ నోరు ముయ్య లేక వచ్చేసింది ఇంకా ఒక లెబ్బ మీద లెంబకాయకు వచ్చాయని అనుకోండి ఆవేశంలో అలా విందనుకోండి పరిస్థితి ఇంకా దిగడ్ జాయిదా ఇంకా కాబట్టి ఇంత దేవుడు వాళ్ళు చర్చించే విషయం ఏమీ లేదు దాంట్లో మీరు ఇటుపక్షాన్ని చెప్పేది లేదు అటుపక్షాన్ని చెప్పేది లేదు ఒకటే మనం చెప్పగలం సమాజంలో విగ్రహారాధన యొక్క పిచ్చి బాగా ముదిరి పాకారపడింది అధ్యక్ష ఎక్కడ పడితే అక్కడ ఏ ఏ విగ్రహాలు పడితే విగ్రహాలను పెట్టుకుంటూ పూజిస్తూ పూజించడం మాట విగ్రహాలు పెట్టితే ఏవైనట్టు ఈ ఈ వ్యాధి ఈ దోషము కేవలము బాబా విగ్రహాలకి హనుమంతుడి విగ్రహాలకి పరిమితంగా ఇంకో ఒక పక్షం వైపు బాబా అయితే ఇంకో పక్షం వైపు హనుమంతుడి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటూ వారే ఈ ఈ దురదృష్టము ఇది రాజకీయ నాయకుల విగ్రహాలు కూడా ఇదే స్థానంలో కొనసాగుతాం కాబట్టి మొత్తం మీద అటు దేవుడైనా ఇటు నాయకుడైనా మొత్తం మీద విగ్రహాలని స్థితి మించి అతిగా పెడుతూ ఉండడం విగ్రహారాధనే పరమార్థం ధోరణిలో సమాజం ఉండడం ఆ దోషాన్ని పరికించాలి దాన్ని మన మనం జనులకు నష్ట చెప్పగలమా అనేది చూసుకోవాలి తప్ప విగ్రహం గొప్ప నా విగ్రహం గొప్ప దాంట్లో విషయమేమి లేదు కాబట్టి ఇటు పక్షాన్ని మాట్లాడే ఇది లేదు అటు పక్షాన్ని మాట్లాడే ఇది లేదు ఏదీ లేదు చేయాల్సిందల్లా ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడమే బి అవేర్ ఆఫ్ యువర్ సెల్ ఈ రూపములు ఇవన్నీ మిత్యా వాటిలో వాస్తవికత ఏమీ లేదు ఆమరూపములకు అతీతమైనటువంటి స్వరూపం ఏది కలదో అది ఏ సత్యము కాబట్టి జాగ్రత్త అంటే దేహములు దేహం అంటేనే ఆమరూపాత్మకంగా ఉంటుంది వాటిని అలాగే సాక్షిగా దర్శించాలి తప్ప వాటితోటి సాధాత్మ్యాన్ని చెందకుండా ఉండాలి తన స్వరూపము అవేర్నెస్ తనను తాను తెలుస్తూ ఉండడమే అంటే బి అవేర్ ఆఫ్ యోచాలి సెల్ఫ్ అవేర్నెస్ అంటారు సెల్ఫ్ అవేర్నెస్ దేనే ఆత్మనిష్ట ఈ సెల్ఫ్ అవేర్నెస్ కు ఉన్నంత శక్తి దేనికి లేదు సృష్టిలో ఈ సృష్టి యొక్క మొత్తం సృష్టి అంతా సెల్ఫ్ అవేర్నెస్ ముందు బలాదో ఎందుకు బలికి సృష్టి నిత్యం తెలుసిన సొక్కటే సత్యం కనుక సత్యం ముందు నిత్య ఎప్పుడూ నిలబడుతుంది కనుక ఈ విషయాన్నంతరే కూడా పన్నెండవ మంత్రము చెప్పినది తత్ర క్రమ సంచారా ని ఇప్పుడు జాగ్రత్త ఈ ఆత్మ చైతన్య దేహానికి జాగ్రత్త దేహానికి పుట్టుక చాలు తర్వాత క్రమంగా స్వప్న సంచరిస్తుంది దానికి పుట్టుక చాలు ఉంటాయి స్వప్నంతో పాటు పుట్టి స్వప్నంతో పాటే చూస్తుంది జాగ్రత్త దేహం కూడా తెలియ క్రమంగా పుట్టుక చావులతో కూడిన అనగా కాలము యొక్క ప్రవాహంలో ఉన్నటువంటి జాగ్రత్త స్వప్న దేహములకు వ్యవచరితము అని చెప్పుట చేత అతీతమైనది అనగా నిత్యము అని సిద్ధించినది ఆ విధంగా క్రమసంచారం చేస్తూ ఉండడం వలన నిత్య ఈ అవేర్నెస్ ఆత్మ చైతన్యము మీ ఎరుక్క అది నిత్యము అని కూడా సిద్ధించినది నిత్యేత ప్రతిపాదితం యాజ్ఞవల్క్య మహర్షి దీని కూడా చాలా చక్కగా బోధించినాడు ఈ ఇదేమీ సామాన్యమైన విషయమే అంటారు ఇప్పటి వరకు తెలుసుకున్న ఈ ఆత్మనిష్ట అనేది సెల్ఫ్ అవేర్నెస్ అనే ఒక ప్రిన్సిపల్ ఏదైతే కలదో ఇది సామాన్యమైన సంగతి అని కాదు చాలా గొప్పది దీని ముందు ప్రపంచం యొక్క సంపదలన్నీ కూడా తీగదుతే ఆత్మ చైతన్యమునందు అలానే ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడం అదేమీ అంత కష్టమైన కాదు ఆత్మ అంటే తాము తనందు తాను నిలిచి ఉండడం అంటే దేహాభిమానంతో దేహమునందు నిలిచి ఉండకుండా మనస్సు ఎందల అభిమానంతో అంటే మనస్సు ఎందల అభిమానంతో అంటే మనస్సులో ఎమోషన్స్ ఉన్నాయనుకోండి ఆ ఇమోషన్స్ తోటి అభిమానాన్ని కలిగి ఉండడం మీన్స్ ఈ వికమైన ఇమోషనల్ పెర్స్నాలు తర్వాత ఇంటలెక్చువల్ లో పాటించేవాళ్ళు అనుకోండి సో ఈ వికమైన ఇంటలెక్ట్ వాళ్ళు ఆ విధంగా ఆ పెర్సనల్ హుడ్ దాన్ని నెచ్చిన వేసుకోకం వెత్తన వేసుకోవడం దాన్ని తరదాత్మ్యంగా ఉంటాం అది లేకుండా ఆ మైండ్ అండ్ మీ అనే రెండు దోషములు లేకుండా శుద్ధ చైతన్యం ఛాయిస్ లెస్ అవేర్నెస్ అంటారు దీంతో ఐడెంటిఫై అవ్వకుండా అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ బట్ ఐడెంటిఫైడ్ విత్ నథింగ్ ఆ విధంగా అవేర్ఫుల్గా ఉండడం ఏదైతే కలదో దట్ ఈజ్ ఆల్రెడీ సెల్ఫ్ అవేర్నెస్ ఎందుకంటే అనాత్మను తిరస్కారం చేస్తే మిగిలిదే ఆత్మ అంతకంటే వేరే ఆత్మకేమీ లేదు ఆత్మ అంటే ఆత్మను ఇతరిధంగా చెప్పక్కర్లేదు ఇది కూడా అనాత్మ తిరస్కారంలో మిగిలిన శేషమే ఆత్మ ఆ శేషస్వరూపంగా చైతన్య స్వరూపంగా నిలిచి ఉండడమే అదే గొప్ప సాధన అని ఇదంతా కూడా విద్య యాజ్ఞవత్స మహర్షి సవసక్తగా బోధించినాడు అయితే మరి ఇంత విద్యని పొందిన తర్వాత ఆచార్యుడికి దండం పెట్టడం ఆయనకు ఏదైనా కొంత శుశ్రూష చేయటం అది న్యాయం కదా అంటే మన సంప్రదాయంలో అలా ఉంది ఇది మీకు వెస్టర్న్ సొసైటీస్ లో తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే పాఠం వినేసి అయితే లక్కీగా మనం వాళ్ళ నుండి ఏది అపేక్షించాం కాబట్టి వీఆర్ హ్యాపీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్వాములు వెళ్తారు చూడండి అమెరికాకి అక్కడికి వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ వెస్టర్నర్స్కి వీళ్ళు ఏం చెప్పరు వీళ్ళు పూజలు మంత్రాలు తంత్రాలు చెప్తారు వీళ్ళు చెప్పేది పూజలు మంత్రాలు తరంతరాలు ఇంతే పూజలకి వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్లోనే వాళ్ళు పనికిరారు వాళ్ళ యోగ్యులు వాళ్ళు నేర్చుకున్నారు కానీ వీళ్ళకి భారతదేశంలోనే సగం జనాభా యోగ్యులను లెక్క పెట్టి వీడికి వాళ్ళని వాళ్ళు ఎలాగో పూజలకి వాటికి పనికిరాదు వాళ్ళ దూరం నుంచి దండం పెట్టుకుంటే వీడికి అభ్యంతరం లేదు కాబట్టి వాళ్ళు పూజల లోపాలు కూడా ఉదయ ఉండదు అలా దూరం నుంచి దండం పెట్టుకుంటే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ప్రయోజనం సిద్ధిస్తుందని వీళ్ళు అపేక్షించడమే అపేక్షించరు వీళ్ళకి లభించే ప్రయోజనం వల్ల మన ఇం కమ్యూనిటీ నుంచే ఏదో ధనము బాగా లభిస్తుంది కొంతమంది సాధువులు ఉన్నారు వీళ్ళకి ధనాపేక్ష ఉండదు కేవలము తత్వాన్ని బోధించడం కోసమే అక్కడికి చేరుకుంటారు వీళ్ళు తత్వాన్ని బోధించుకుంటే వాళ్ళు బిల్లబిల్లవి అటుతో వచ్చి కూర్చుంటారు చాలా శ్రద్ధగా ఉంచి కూర్చుంటారు కానీ క్లాస్ అయిపోయిన తర్వాత కప్పు కాఫీ తాగాలంటే మళ్ళీ కొన్ని ఇల్లీ అనే ఇవ్వాలి నేను మీకు రహస్యం చెప్తాను వాళ్ళు ఇవ్వరు వాడు తాగేస్తారు వాడు కాఫీ కొనుక్కుని వాడు తాగేస్తారు పక్కన పెట్టడా ఉందనుకోండి వాళ్ళు వెళ్ళిపోయి కాఫీ ఆర్డర్ చేసేసి తాగేస్తారు మనకి కాఫీ కావాలంటే వాళ్ళకి అడ్డు పడి ఐ టూ వాట్ టు హ్యావ్ ఎ కాఫీ అని మనం చెప్పాలి ఓకే యూ బోన్ హ్యావ్ ఇట్ అంటే but alaga i don't have money in my pocket can you pay for it or oh, isn't is how it is okay i'll give it to you come on okay anta pani cheyalem anda pani meedhi cheyina mahamada paddaru korvalaku mahamada avadini vallu erragaru vall culture lo <laughs> mahamada avadini ledu vallu kavalsusthe they do that vallu kavalsusthe they do that వాళ్ళేమో ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళలో కొంతమంది మన వాళ్ళని చూసి నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొద్దిమంది ఉంటారు కాబట్టి కేవలం తత్వం బోధించి వాళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళకి పైసలు ఏమి ఉండవు ఎక్కడికి చూస్తే పైసలు ఎందుకంటే వీళ్ళు వీళ్ళ క్లాసులకు వచ్చే వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళెల్లి పైసలు ఇవ్వడం పైసలు ఎందుకు ఇవ్వడం ఎందుకంటే వాళ్ళ కలిసంలో లేదండి అధికనే సన్యాసులకు హిందూ సమాజమే రక్ష సన్యాసులు వెళ్ళి పాశ్చాత్య సమాజంలో కూర్చుంటే వాడికి వాడి వంట వాడు వండుకుని తిట్టే పర్వాలేదు లేకపోతే వాడికి తిన్న ఉండదు హిందూ సమాజంలో ఉంటే ఎవరో ముందుకొచ్చి కొంత సేవ చేసిపోతారు ఎందుకంటే ఈ కల్చర్లో అలాగే నర నరా పట్టేస్తుందని సన్యాసులకు మనం సేవ చేయాలి దీన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు చూడండి ఎంతమంది ఆ రక్షణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారంటే ఎంతమందికి రక్షణ కలుగుతుంది మీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఈ రోజుల్లో కూడా హైదరాబాద్ లాంటి మహానగర్లో కూడా సాధువులకి హిందూ సమాజం రక్షణ ఇస్తుంది అనే సత్యాన్ని మనం గమనించదగ్గ విషయం ఇదంతా కూడా ఆ వచ్చింది అప్పుడే అప్పుడే తను కొన్ని అప్పుడు ఇంతటిసారి జ్ఞానం కలిగింది దీంట్లో ఇంకా ఆత్మ బ్రహ్మాన్ని తెలియమే లేదు ఇక్కడ కేవలము వివేక జ్ఞానమే కలిగింది ఈ వివేక జ్ఞానం కలుగుతూనే అతనికి ఆనందమైపోయింది ఓహో ఆత్మస్వయం ప్రకాశము అనే సంగతి తెలియ అసలు మొత్తం డిస్కషన్ అంతా అలా ప్రారంభమైంది కింజియో కి హీ అయం పురుష అంతగా మొదలవుతా కాబట్టి నీ స్వరూపమే నీ జీవితంలో వెలుగు అని ఎప్పుడైతే మీకు చెప్పారో ఇప్పుడు చూడండి మీరు నక్షత్రం చేసి చూడండి రాత్రిపూట ఆ నక్షత్రము యొక్క వయస్సు కొన్ని కోట్లు కానీ అది అచేతనం కొన్ని కోట్ల సంవత్సరాల వయస్సు ఉన్నా కూడా అది అచేతనం దాని చేసి చూస్తున్న మీరు చేతనలు మీ వయస్థంతను అడిగితే ఏమని చెప్పాలో తెలిసినా నాకు వయస్సు లేదు అని చెప్పాలి మీకు వయస్సు లేదు నక్షత్రం చేసి దేహం చూస్తలేదు దేహానికి వయస్సు ఉంది కానీ చూసి ఇది దేహంగా అడుక దేహం జానాతి నక్షత్రం చేసి చూసేది ఆత్మ స్వయం ఆత్మ ఆ స్వయం ప్రకాశ ఆత్మకు వయస్సు లేదు దానికి వయస్సు లేదు కాబట్టి నక్షత్రము యొక్క వయస్సు కోట్లాది సంవత్సరము దగ్గరప్పటికీ అది అచేతనమగుతం వలన ఆత్మచైతన్యము చేతనము వయస్సు ఏది జరుగుతూ వలన దానికంటే ఆత్మ గొప్పది ఆ సంగతిని మీరు గమనించాలి అచేతనే ఉంచే నక్షత్రాలు గ్రహాలు అంటూ ఈ చక్కర్లో పడద్దని నేను మనం చేసేది ఎందుకంటే మీ స్వరూపం ముందు ఇవేమీ కూడా అర్థరచితములు అవి వస్తువులే కావు వాటికి వయస్సు ఉంటుంది అవి జడములు వాటికి వయస్సు ఉంటుంది వాటిని చూసేటువంటి ఆత్మ చైతన్యానికి వయస్సు ఉండాలి మీరు దేహం అనుకోవడం సమస్యలు తప్పవి దేహం కాక దేహం కాకపోతే మీరు దేహం కాకపోతే మీకు నక్షత్రం లేదు గ్రహం లేదు ఏది ఏమీ చేయాలి కేవలం ఇంత మాత్రం నా స్వరూపము స్వయం ప్రకాశము అని ఇంత మాత్రం తెలుసుకోగలిగితే మీరు చరితార్థమైపోతారు నేను పరబ్రహ్మం తెలియడం తర్వాత మాట అది ఆయన ఇది ఇంత జ్ఞానం ఆయనకి కలిగింది ఆయనకు అర్థమైపోయింది జ్ఞానాన్ని మహాత్మ మనం పొందినాను కనుక ఆయనకి ఏదైనా మనం సేవ చేయాలి అని అనిపిస్తున్నాడు అదో విద్యా నిష్క్రయా సహస్రం దాని ఇత్యాహజనక అత అంటే ఇందువలన ఇందువలన అనగా ఏమిటి నేను రాశాను ఆత్మస్వయం ప్రకాశములియో దేహాది విలక్షణములి నిత్యము బోధించడం మూడు విషయాలు చెప్పారు ఇప్పుడు మీరు నక్షత్రం చేసి చూసినప్పుడు స్వరూపము స్వయం ప్రకాశం నక్షత్రం మిమ్మల్ని ప్రకాశింపజేయదు మీరు నక్షత్రాన్ని ప్రకాశింపజేస్తారు తర్వాత మీరు నిత్యులు మీ స్వరూపం నిత్యం నక్షత్రానికి వయస్సు మీకు వయస్సు లేదు తర్వాత మీరు మీరు దేహాదుల కంటే విలక్షణమైన చైతన్య స్వరూపుడు ఇంతమటుకు బోధించేలాయన అత అంటే ఇందువలన తర్వాత నిష్క్రయము అంటే తాను పొందిన దానికి ప్రతిగా కృతజ్ఞతతో ఇచ్చి దానిని నిష్క్రయము అని అంటారు అందుకే విద్యాదానమునకు ప్రతిగా అని అర్థం నిష్క్రయార్థం విద్యా నిష్క్రయార్థం ఆయన విద్యను దానం చేసినాడు దానికి ప్రతిగా ప్రతిగా అంటే దానికి ఒక రకంగా భాతవింగ్ లాగా వారి దగ్గర తీసుకున్నందుకు విద్య దానం ఆయన చేస్తే ఆయనకి ఎందుకు తిరిగి దానం చేయాలి అని వెయ్యి మాడలను ఇచ్చేదానాన్ని వెయ్యి సహస్రం అంటే వెయ్యి వెయ్యి మాడ మాడ అనే వాడు పూర్వం వాళ్ళు మాడా అంటే రూపాయలు వలహాయో ఏదో అవసరం బ్రాకెట్లో ఏమన్నా చేస్తాను గోగులు మాడా అవ్వచ్చు లేకపోతే గోగులైనా అవ్వచ్చు అని వెయ్యిస్తున్నాను అన్నమాట వెయ్యి ఏదైతే ఉంటుంది మాడ రావచ్చు గోగులై రావచ్చు మాడ అంటే వరహ వరహ అంటారు మొహరి అని ఉంటారు ఉర్దూలో మొహరి సో అశదు అష్టదు కూడా అంటారు అనుకుంటారు ఉర్దూలో అష్టతబి అష్టతభి అని అంటారు వరహాలు ఉండే బంగారం పూర్తి చేస్తూనే ఉండి వరహ వరహలలో మహారాజు గారి ముద్ర అనే ఇలాంటి వేయి మాడలు ఇస్తున్నాను లేదా వెయ్యి గోవులను ఇస్తున్నాను సహస్రం అంటే ఇది కాదు అది కాదు ఈ రోజుల్లో ఈ విగ్రహారాధన బాగా పెచ్చిమీరి వచ్చే వికారము ఎలా ఉంటాయి నేను గమనించాను ఒక ఆమెకు గో గోపూజ చేయాలి రోజు అని చెప్పాడు రోజు గోపూజ మరి ఆయన ఏ సెన్స్లో చెప్పాడో ఈమె ఏ సెన్స్ లో అర్థం చేసుకుందో ఆయనకి ఎప్పుడే అలాగే ఉందో మరి ఈవిడ అర్థం చేసుకోవడంలో దోషమో నేను ఎదగడం ఆవిడ బంగారపు గోపు యొక్క బొమ్మ సింహాసనం పెట్టుకుని పూజ దట్ ఈజ్ వర్షి నాకు ఎలా అనిపిస్తుందంటే ఆ గురువే ఎలా చెప్పాడేమో అనిపిస్తోంది ఎందుకంటే ఆ గురువు లక్షణం ఎలా ఉన్నట్టు అనిపించింది అదే గోపూజ విగ్రహారాధన యొక్క వికృత్వ రూపము ఇలా ఉంటుంది గోపూజ అంటే మీరు బంగారం తోటి ఆవు బొమ్మ చేసినట్టుంది పూజ అదే గోపూజ అది కాదు గోపూజ అంటే మీ ఇంకా అంటే మరి బాగు పెట్టుకుంటుంది మీ చోట ఎక్కడ ఉండేస్తారే ఎక్కడికో అక్కడ గోవు ఉంటుందో దానికి ఏదైనా సేవ చేసే రండి గోశాలకు ఏదైనా సొమ్మివండి ఒక గోవుని అడాప్ట్ చేసుకోండి లేకపోతే ఆ ట్యాంక్ బండ్డ దగ్గర గోశాల ఉన్నాయి అక్కడికి వెళ్ళి అక్కడ గడ్డి పచ్చగడ్డి అమ్ముతారు ఒక పది రూపాయలకు చిన్న కట్టేస్తారు అది పది రూపాయలు ఇచ్చి ఆ కట్ట కొనుక్కొని ఆ గోవు కంపిస్తే అది నవ్వుతుంది అది పూజ అవుతుంది తప్ప గోవు బొమ్మ పెట్టేసుకుని బంగారం మళ్ళీ దాంట్లో ఒకటి ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు మాత్రం పైసలు చిన్న గోవు బంగారం అంటే పాలసే ఒక గ్రామ్ బంగారంతో గోము సేపు తయారు చేసి పెడతాడు అది సింహాసనం పెట్టాం అయితే గోమాత్రే నమ సరిగ్గా మాట్లాడతాడు సరిగ్గా స్పష్టంగా చెప్తే తప్పులు చెప్తే ఇంకా ఏం చెప్తాం గోమాత్రే నమ నీరాగ్యం అందరి చేయగాలి నైవేద్యం సమర్పడాలి వెళ్ళాలి మొత్తం అది గోపుజ ఇంకా గోదానం నేను చూశాను గోదానం ఏం మాట్లాడలేక అలావాత్తుగా ఉండిపోయాడు సీలైరం వెళ్ళాను ఒకసారి నేను ఎక్కడికొడకూ తిరుగుతూ ఉంటాను ఎవరికో చూస్తూ ఉంటాం వాటిని ఆశీర్వదనం చేసి పెట్టుకున్నాను కానీ దాన్ని చెడగొట్టి స్పారీస్ పూర్తిగా ఉండకూడదు కదా చెప్పాలి చెప్పే సందర్భం ఉంటే మనం వినే సందర్భం ఉంటే చెప్పాలి గోపూజ నేను అనుకున్నా గోవును తీసుకొస్తాను అనుకున్నాను గోపూజ తీసుకొచ్చాడు ఆయన ఆయన రొంటి తీశాడు గోవుని ఓ బలిని తీశాడు ఆ బరిజులో ఐదారు గోవులు ఉన్నాయి ఓ గోవు తీసి అక్కడ పెట్టి వారిని తెలుగు పెట్టేసి ఆ ఇది దానం చే ఆయనే దానం గుచ్చేసుకున్నాడు ఆయనే తెచ్చుకున్నాడు ఆయనే దానం గుచ్చేసుకున్నాడు గోదానం వెయ్యి ఆ రోజుల్లో ఇప్పుడు ఏదో మూడు వేలు నాలుగు వేలు ఆరు ప్రతిగా మీరు తర్వాత ఇవ్వండి ఇప్పుడు మాత్రం గోదానం చేసేయండి కానీ గోదానానికి మంత్రాలు ఎలా ఉంటాయి మంత్రాలు ఏముంది వాటినే రీసైకిల్ చేయడం చోట ఇన్ని ఇంజిటో నేను తిప్పుతూ ఉండడం వాటినే చెప్పడం నేను ఒకసారి బాంబేలో గణేష్ టెంపుల్ నా రైలుకి మధ్యలో ఆరు గంటల టైం ఉంటాయి వద్దున్నది కాను నా రైలు మధ్యాహ్నం పదకొండింటికి ప్రారంభమవుతుంది ఆ రైల్వే స్టేషన్లోనే స్నానం చేసి ఆ రోజుల్లో ఉంది స్నానం చేసి సరే ఖాళీగా ఉన్నాం కదా కొంచెం విగూచి పెట్టి పక్కనే గణేష్ టెంపుల్ ఉంది ఆ గణేష్ టెంపుల్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చేతిలో పువ్వులు పెట్టేస్తాడు పర్మిషన్ అడగడం మాలో ఒకటి పెట్టేశాడు రూపాయి రూపాయలు సరే నా నేను పట్టుకున్నాను కింద మాదైలేను కదా చేతుల్లో చేతిలో పెట్టేసింది ఆల్రెడీ పట్టుకున్నాను కనుక అరగాడికి మాలు ఇచ్చి ఏమిటి కాదు రూపాయి నా చేతిలో సెంటైనా ఉందో కనిపించాను నేను వెళ్ళిపోయిన వెనకాలని ఇంకొకటి వస్తున్నాను ఈ మాలు తీసేసి సూజారి నా చేతిలోంచి లాగేసుకున్నాడు He pushed, pulled it out of my hand. He did not give me a chance to do to him. Had he put it in Ganesha, Maradu, my sister. Only the purpose of my friend, and the number two, I noticed. Then I noticed, I noticed that this is the same thing. I noticed that. What did I do? Jesus said, what did I do? What did I do? Curiousness, so that I did not. I noticed that. Allah said, I did not do this. I did not do this. వాడు పట్టుమని పది మాటలు పట్టుకొచ్చాడు మాలంటే అయితే ఇక్కడ పువ్వు ఇక్కడో పువ్వు ఇక్కడో పువ్వు అలాగా ఓ మాల పట్టుమని పది మాదలు పట్టుకొచ్చాడు అవే ఈ సైకిల్ నేను ఉండగానే నా నేను సమర్పించిన మాల నేనుండగానే ఇంకొకరు కొడుకున్నాడు అవే నీ సైకిల్ అలాగే మంత్రాలు అవే మంత్రాలు నేను సైకిల్ చేస్తాను ఇప్పుడు గోపూజీ చేస్తున్నారనుకోండి గోగు గుగ్గులం అంటే శ్లోకం ఉంటుంది గుగ్గులం శ్లోకం అంటే గుగ్గులం అంటే పద్యో ఉంటుంది శ్లోకం దీపం త్రివర్తి దీప సంయుక్తం మూడు వత్తులు ఉన్నాయో దాంట్లో ఏమో మూడు ఉన్నాయో రెండున్నాయో శ్లోకం త్రివర్తి అని ఉంది వీళ్ళు త్రివర్తి యోజితం ప్రియం ప్రియం అది ప్రియం దాంట్లో అంటే చాలా ఇష్టమైనది దీపం మంచిది మంచిగా యోగితలు అంటే నీకుతోటి దానికి సంయోగాన్ని కలిగితే నిపుతో సంయోగం కలిగి చదివితే దీపం ఎలా అవుతుంది అంటే ఆ అదృష్టం ఎలాగో ఫెరప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని మీరు తెలుస్తూనే ఉంటుంది సంస్కృతి రూపంలో ఇవన్నీ సమస్యలు అన్ని బట్టబయలు సంస్కృతం చదువుకోవడం అంత గుంభరంగా ఉంటుంది ఎవరిబడి ఇస్ హ్యాపీ సంస్కృతం అంత భర్తమయలు ఒకప్పుడు అంత భర్తమయం చేసుకోకుండా నా బ్రహ్మరంగా ఉంటేనే సోమగా ఉంది విధంగా వర్తమయం చేసినట్టు ఏవీ లేదు కుర్చి లేదు సో మొత్తానికి ఆ విధంగా గోపుచ్చేసేసారు ఆద్యం త్రివక్త సంయుక్తం అన్ని నాలుగు రోజుంద్రియం మహాన మంగళం దీపం త్రైలోచ్యత నిరాపహ దీర్ఘం పెడతాడు త్రైలోచిత నిరాపహ అంటాడు అలా పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ దీపం అంటుంటే త్రైలోచి్యు నిరాపహం అన్నాడు వీళ్ళు తప్పుగా అంటారు అనేసి గోమాత్రేను మహా దీపం దర్శనాన్ని పోతుంది అక్కడ వెళ్ళిది పెట్టాడు విగ్రహారాధన అది ఎక్కడికి చేరిందో గోదానం అలా ఇదంతా ఎందుకు చెప్పానంటే నిన్న జరిగిన ఆ లడాయి ముందు చూశా నేను పది నిమిషాలు చూశాను నేను ఎక్కువ సేపు నిమిషాలు చూశాను మనస్సుకి ఏమీ ఉత్సాహాన్ని పెట్టలేదు మానేసాను సో అక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కారం వాటెవర్ విద్యా నిష్క్రమైన కొరకు వేయ గోవులను ఆయన ఇస్తున్నాడు నిజంగానే బంగారు గోవులు వెండి గోవులు అలా కాదు అంటే వేయి మాడరు అని కూడా చెప్పుకోవచ్చు అది మాత్రం సహా అహం అట్టి నేను అట్టి నేను అంటే ఈ విధముగా మీ నేను భగవతే భగవంతుడు గురించి దెబ్బలాడుకుంటాను భగవంతుడి గురించి తెలుసున్న వాళ్ళు భగవంతుడి గురించి దెబ్బలాడతారా దెబ్బలాడాలా భగవంతుడి గురించి తెలియని వాళ్ళు మాత్రమే భగవంతుడి గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఇద్దరు భగవంతుడి గురించి దెబ్బలాడుకుంటే మీరు ఏం చేయాలి అక్కడి నుంచి దూరంగా పోవాలి ఎందుకంటే ఇద్దరూ తెలియని వాళ్ళే వాళ్ళతో మీరు వాళ్ళను ఎవళ్ళని సపోర్ట్ చేస్తారు నేను ఎవరిని సపోర్ట్ చేసి ఇంకా భగవాన్ అంటే అర్థం పూజ అని అని అర్థం పూజనీయుడు ఆ పూజని పూజని భగవాన్ అంటే పూజనీయుడు అని అర్థం భగవటే అంటే ఇప్పుడు అర్జెంట్గా అష్టావసరం యాజ్ఞవతం అంది దేవుడు అయిపోయాడు పెట్టేసి పూజ చేయమని కాదు పూజనీయుడు అయినా తమరీ పూజనీయుడమైన తమరే కొరకు సహస్రం వలా మీరు చెప్పిన పాఠానికి గాను మీకు వెయ్యే గోవులను లేక మాటలను దక్షిణగా ఇస్తున్నాను ఇంతటితో మీరు పాఠం ఆపేయడానికి వీపలేదు అతను ఈ పైన మోక్షాయం బ్రూహి ఆత్మసాక్షాత్కారం కలిగి జీవన్ముక్తి కలుగుండ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని బోధించగలము ఇది భాష సహ అహం అట్టి నేను అట్టి నేను అంటే అర్థం ఏంటండి ఏం బోధిత అంటే ఈ విధముగా బోధించబడిన నేను ఆత్మయా బోధిత అని సహాన్వయమతి ఈ విధముగా తమరిచే బోధించబడిన నేను భగవతే పూజనీయులకు తమరి కొనకు సహస్రం ద ఇస్తున్నాను అక్కడ కదా అయిపోయింది ఇంకా విమోక్షాయ బ్రూహి విమోక్ష అంటే ఏమిటి విమోక్ష కామ ప్రశ్న అభిప్రేత మొట్టమొదట మీ గుర్తుండి ఉంటుంది మహర్షి జనకుడి దగ్గరికి వస్తూ ఈవేళ ఇంత పాఠం అది వేలు పెట్టుకోవడం ఈవేళ నిష్కారితగా ఉంటాను పాఠం చెప్పనిసారికి ఎప్పుడు పాఠం చెప్పమని విసిగిస్తూ ఉంటాడు నో పాఠం అనే సెన్స్లో వచ్చాడు వచ్చిన తర్వాత ఈ యాజ్ఞవృత్యుడికి ఏం చేశాడంటే ఈయన జనకుడు అగ్ని విద్య గురించి చాలా గొప్ప గొప్ప విషయాల్ని అతని ప్రస్తావన చూసి ఆ యాజ్ఞోరుచ్య యొక్క విజ్ఞానానికి విసుకుపోయినాడు యాజ్ఞవృత్యుడు విస్తుపోయి నీకు వరం ఇస్తున్నాను వరంతో దాన్ని నీకు వరాన్ని ఇప్పుడు ఎలాగంటే ఒక పదిహేను కొన్నాడు మన దగ్గరికి వచ్చి చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడలేదు అనుకోండి ఎంతో బుద్ధిమంతుడు ఏమో నేను నీకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాను లేదా పుస్తకాలు ఏదైనా కొనుక్కో అని మనకి ఇవ్వాలనిపిస్తుంది కదా ఆనాట వరం తే ఇప్పుడు ఈ అయ్యోచ్చి వరమైన ఉంటుంది ఆయన తీసుకునే వరంలోనే ఉంటుంది ఆయన చక్రవర్తి ఈయనేమో భిక్షుకుడు ఈయన సన్యాసి ఈయనేం వరమిస్తాడు అని కొంత సన్యాసి కాకపోతే గృహస్థం వరెవర్ ఏం వల్ల ఇస్తాడు కాబట్టి ఆయన వరం ఇచ్చాడు నీకు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాను కానీ కామ కామప్రశ్న అంటే కామ అంటే కోరికలు అలాంటి అర్థాలు అంటే ఒక ప్రశ్న వరంగా ఇచ్చినాడు నువ్వు ఏ ప్రశ్నని కోరుకుంటే అది అడగచ్చు అది ఆయన అడిగాడు కామప్రష్న అడిగాడు కామపృష్ణ ఎవరు తెలుసినా విమోక్ష సంసార బంధ విముక్తియే ఆయన కోరుకున్న ప్రశ్న అయితే ఇప్పటి వరకు చెప్పినది సంసారబంధ విముక్తిలో చిన్న పార్ట్ ఫుల్ కాలేదు ఆ మాట గుర్తు చేస్తున్నాడు తదుపయోగి అయం ఇంతవరకు చెప్పిన బోధ ఆ విమోక్షమునకు చాలా ఉపయోగిస్తుంది తాదర్యాత్ తదేకదేశ అందు వివేక ప్రక్రియ అంటే దేహ దేహేంద్రియముల కంటే ఆత్మ విలక్షణము స్వయం ప్రకాశము ఇవన్నీ కూడా పరప్రకాశములు ఆత్మ స్వయం ప్రకాశము అనే ఈ తేడా ఉంది ఇది వివేక వివేక బోధ ఈ వివేక బోధ తాంపత్య అంటే విమోక్షము కొరకు ఇది ఉద్దేశించబడేది విమోక్షము సిద్ధము సాధనం ఇది ఈ వివేక ప్రక్రియ వివేక జ్ఞానము సాధనము కాబట్టి ఎప్పుడు కూడా సాధనము సాధ్యము కొరకు ఉద్దేశించబడుతుంది కాబట్టి సాదర్థ తదర్థమై ఉన్నది ఆ విమోక్షము కొరకై ఈ ఉపదేశము ఉద్దేశించబడినది కాబట్టి కదేకదేశ ఎప్పుడైతే సిద్ధము కొరకు ఉద్దేశించబడిన బోధ సాధనమై ఆ మొత్తం విమోక్ష బోధలో ఓ పార్ట్ అవుతుంది ఏకదేశం అవుతుంది ఎందుకంటే సాధన సహిత సాధ్యమును బోధించాలి సాధనములతో సహా సాధ్యాన్ని బోధించాలి కాబట్టి సాధనముల యొక్క బోధ సాధ్య సాధ్య బోధలో ఒక పార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒక పార్టే బోధించటం ఇంతవరకు అతహాత్మాన్ని సమస్త కామ ప్రశ్న నిర్ణయశ్రవణేనా కాబట్టి మొత్తం కామ ప్రశ్న సమస్త కామ ప్రశ్న అదేమిటి విమోక్షం ఆ విమోక్షమును యొక్క నిర్ణయము నేను వినాలి ఆ విమోక్షము యొక్క నిర్ణయమును విము అంటే దాన్ని వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను సుమా అని చెప్పి వారు నియోక్ష్యామి నిన్ను ఆ పనిలో పెడుతున్నాను ఇప్పుడు సపోజ్ యాజ్ఞవల్క్యుడు చెప్ప చెప్పాలి తప్పదు ఆయనకి ఎందుకంటే వరం ఇచ్చాడు కదా కామకృష్ణ వరం ఇచ్చాడు సపోజ్ ఈయన మహా మహారాజు సరే ఈ వ్యాధికి సాలు రేపు వింటాను అన్నాడు అనుకోండి అప్పుడు యాజ్ఞవ్యుడు చెప్పాల్సిన సూచి ఆయన ఉండదు సరే అలాగే ఆయన తప్పు ఉంటాడు కానీ ఒకసారి వరం ఇచ్చిన తర్వాత నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కామ ప్రశ్నలో ఏకదేశమును మాత్రమే చెప్పడమైనది ఏకదేశం అంటే ఒక భాగం చెప్పడం మొత్తం అంతా ఇంకా నిర్ణయం కాలేదు మొత్తం నిర్ణయం వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే యాజ్ఞ మహారాజు అంటాడో అప్పుడు యాజ్ఞవ్యుడు ఒక విధంగా ఆ పని ఎందు నియోగించబడినట్లే ఆయన ఇప్పుడు ఇంకా నేను చెప్పను అనడానికి అవకాశం లేదు నిష్టిక్స్ లేదు కాబట్టి నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పట ద్వారా మిమ్మల్ను ఈ పనిలను నేను నిలబెడుతున్నాను నియోగిస్తున్నాను భాష్య ఇలాగే వీటిని ఆ సంస్కృతంలోని పడి గుడికాలము అది బాగా అనుభవాలకు వస్తే కానీ వీటిని ఒక కొడుక్కి తీసుకురావటం కుదరదు కానీ ఇది జ్ఞానంలో ఒక అంశము మాత్రమే కావున నేను కోరిన మోక్ష విషయంలో ప్రశ్నకు జవాబును పూర్ణముగా వినాలనే కోరికతో తమరిని ప్రార్థిస్తున్నాను ఈ పైన ఆత్మస్వయం జ్యోతి ఇత్యాది నిర్ణయం అయిపోయింది కదా ఈ పైన విమోక్షమును కలిగించుటకై చెప్పు విమోక్ష ఈ పైన ఇంతవరకు ఏకదేశాన్ని చెప్పారు అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేశారు ఈ పైన మోక్షము కొనకు ఏదైతే జ్ఞానము కలదో దానిని చెప్పుడు ఇది ఏమిటి మోక్షం అంటే విమోక్షం అంటే ఏమిటండి ఏన సంసారాత్ విప్రముఖ్యేయం స్వత్ప్రసాదాత్ మానవుడు కోరుకోవాల్సింది విముక్తి సరే దేని ఏ దేని నుండి ఫ్రీడము సంసారా ఇప్పుడు మనము ఒక దేహేంద్రియములచే హ్యాబిట్గా ఒక అలవాటుగా నిర్మాణమవుతో ఉండే ఒక భావనాత్మకమైన వ్యక్తిత్వం అనే బంధంలో ఉన్నాం అదే బంధం అయిపోయింది అది ఎలాగంటే రైల్లో ప్రయాణం జనరల్ డిపార్ట్మెంట్ లో ప్రయాణం చేసే చేయాల్సి వచ్చిందనుకోండి చేయాల్సి వస్తే మీకు నిలబడడానికి కూర్చోవడానికి చోటు లేకపోతే ఆ బాత్రూంలో ఒక్క పిసర్ చోటు దొరికితే ఆ బాత్రూంలో అలా ఒదిగి మలిగి నిలబడ్డారనుకోండి అప్పుడు మీరు ఏమని కోరుకుంటారు ఈ ఎప్పటికైనా ఈ ఈ రైలు గమ్యాన్ని చేరి ఇక్కడి నుంచి నేను బయటపడాలి అని మోక్ష సో పుట్టి గిట్టేటువంటిది ఈ మధ్యకాలంలో అనేకానేకములైన వ్యాధులకు వృద్ధాప్యములకు నిలయము అయితే వ్యాధులు వృద్ధాప్యం లేని సమయంలో చాలా పవరుగా ఉండి అనేకమైన కామనలకు నిలయము ఆ కామనల ద్వారా అనేక భయములను కలిగించి వాటికి నిలయము అది ఈ దేహం ఎన్ని కులాయము అన్నారట గూడు ఒక దిక్కుమాలిన గూడు అంటే పరో మంచి గూడైతే పర్వాలేదు బాత్రూంలో నిలబడ్డారని కొన్ని చోటు దొరికిందని సంతోషపడ్డానికి ఏముందట అది మంచి చోటు కలుగుదా అనుకూలమైన చోటు అయితే కలుగుతుంది అక్కడి నుంచి బయటపడ్డ వెళ్ళాల అంటే అటువంటి గూడు ఈ గూడు గూడు దోషం కాదు గూడునందు దోషము లేదు ఆ గూడు నేను అనే తాదాత్మ్యాన్ని చెంది మనిషి యొక్క జీవన విధానం అంతా కూడా మారిపోతుంది ఎప్పుడైతే గూడు నేను అనుకుంటాడో వారి జీవన శైలి అంతా కూడా ఆ తాదాత్మ్యము చేత అవివేకం అవివేకం వివేకం ఉంటే అటువంటి ఉండడానికి అవకాశం లేదు ఆ అవివేకపూర్వకమైన తాదాత్మ్యము చేవన విధానం అంతా కూడా ప్రభావితం వాడు హీ లింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బాడీ దేహము యొక్క దేహము నాకు ఒక పుచ్చుకుని దేహమే నేను అన్నట్టుగా ఇప్పుడు ఎలా అయితే లాయర్ ఉన్నాడు అనుకోండి ఒక సిన్సియర్ కన్షైన్షస్ లాయర్ ఉంటే వాడు ఏం చేస్తాడు ఈ పక్షి పక్షి ప్రతి పక్షి ఉంటాడు అందుకోసం పక్షి అన్నాడు ఈ పక్షి యొక్క సమస్య తన సమస్యగా కోపం ఆ లాయరు స్వీకరిస్తాడు స్వీకరించి ఆ జడ్జి ముందు వెళ్ళి తన సమస్యనే ప్రతిపాదిస్తున్నట్టుగా ప్రతిపాదిస్తారు ఆ విధంగా లాయర్ చేస్తారు హీ ఐడెంటిఫై పక్షి అదేవిధంగా మనం కూడా బాడీతో టోటల్గా ఐడెంటిఫై అయిపోయి బాడీ పక్షాన బటాల్తా పుచ్చుకుని మనం ఒక జీవితకాలము ఎవైలబుల్ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా వ్యర్థమే వీటిల్లో వేటిలోనూ స్థానం లేదు అంటే మీరు అవచ్చు పూజలో కూడా వ్యర్థమే మీరు దేహాభిమానంతో కర్తృత్వాన్ని నెత్తి మీద వేసుకుని కామలు భయముల చే అవి కూడా దేహాభిమానం నుంచే వస్తాయి వాటి చేత ప్రేరితులై వాటిని సెటివ్ చేయటం కోసం కామలైతే కోరిక తీరాలి భయమైతే భయం పోవాలి అటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి పూజాదితము కూడా అల్టిమేట్గా వ్యాప్తి వాటిల్లో కూడా స్థానం వాటిని అంత గమని తోసిపుచ్చానికి కొంచెం హెజిటేట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు కొంచెం నిష్కామంగా చేసుకున్నట్లయితే అది మిమ్మల్ని ప్రైవెట్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కనుక అందుకోసం కొంచెం మొహమాట వస్తుంది నేను మొహమాట పడుతున్నా మహాత్ములు మొహమాట పడరు అసలు రామతీర్థాలైన వాళ్ళు ఉన్నారంటే కొండ వాళ్ళ బుద్ధి చెప్తారు కాబట్టి దేహాభిమానంతో మీరు జీవిస్తూ ఉన్నంత కాలము అది బంధమే అంచేతనే నీకు ఆ బంధం ఏ విధంగా అనుభవానికి వస్తూ ఉంటుంది అనేకములైన తాపములు మానసిక దుఃఖములు అనేకముగా దేహకాపం ఉండనే ఉంది తర్వాత ఎంతకాలం బతుకుతాను అనేటువంటి ఒక ప్రధానమైన ఇష్ట కింద తయారవుతుంది తర్వాత ఎక్కువ కాలం బతకడం కోసం వీడు పూజ రోజులు చేసుకుంటూ ఉండడం ఆశీర్వచనాలు అన్నావు ఆశీర్వచనం ఎందుకు ఆశీర్వచనం అంటే కోసం దీర్ఘాయుర్దాయం అంటే అది ఒక పనిషి ఒక శాపం ఇప్పుడు క్రైస్త లాజరస్తుని బతికించినాడు అని ఒక కథ కదా క్రైస్తు లాజరస్తుని బతికించినాడు కథ బైబుల్లో వస్తుంది అలాగే క్రైస్తు పోయాడు పోతే మళ్ళీ వాడిని బతికించాడు ఓకే ఆ లాజరస్ ఎంతకాలం బతికేడునుకుంటున్నాడు ఆ తర్వాత నిజానికి క్రైస్త లసర్వస్థను బతికించాడా లేకపోతే రెండు సార్లు చావుని ఇచ్చాడా ఒకసారితో వదిలిపోయే చావుని ఒకసారి అలాగో చచ్చిపోయాడు మళ్ళీ మళ్ళీ వాటి పైకి లాగి ఇంకోసారి చావుని ఇచ్చాడు దాన్ని బతికించడం అంటారా ఇలా ఉంటుంది అంచేతనే బుద్ధుడిని బతికించమంటే నేను బతికిందని అన్నాడే ఎందుకంటే చచ్చిపోయిన వాడు ఎలాగా హాయిగా పరమేశ్వరుడు కలిసిపోయిన వాడిని మళ్ళీ తీసుకొచ్చి మీరు బతికించారనుకోండి వారికి ఇంకో చావునిచ్చినట్టు అంటే అదని కథలు ఆ కథలు మీరు లిటరల్గా తీసుకుంటే దాంట్లో బతికించడంతో ఏం ఇంకోసారి చావు ఇచ్చినట్టే లాజరస్ని బతికించేదంటే అర్థం లాజరస్కి దేహాభిమానము తీసేసి తన స్వరూపాన్ని తెలుసుకున్నట్లు చేసేయడం అర్థం అది బతికించడం అంతే తప్ప వారి దేహాన్ని మళ్ళీ బతికిస్తున్న దేహం వీడు కాదుగా ఇప్పుడు కృష్ణ అంటే దేహము తాను కాదని తెలియటే